పరిశుద్ధం తండ్రి దేవ నిలు ఇస్త ప్రభా యోగ్యతలు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభావ చిన్న మనగా ఇక్కడ కూడుకుని ఆరోగ్యం వందరాలు ఇస్తా ప్రభా యువతని దినానంతమంది చోటుల పేరు అవకాశ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచభ నిన్నారో నీకు వందరాలు ఇస్తా ప్రభా ఇదిగోతండి పదిహేను నుండి ప్రభావ ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడేందుకు నీకు వందనాలు ఇస్తూ ప్రభావ ఇదిగోతండి వర్షం పంతట్లో మీరు తోడు ప్రభావం అంత వరకు మీరే తోడు పాటధర మనపచ్చుకోండి వాక్యం తర్వాత మాట్లాడండి ప్రభావ మీరు సరి చేసుకొని ఏమన్నట్టు చూపించండి ప్రభావ ఇదిగోతండి ఒప్పుకొని ప్రభావ సరి చేసుకోవాలి ప్రభావం ఒకప్పుడు మాకు దయచేయండి ప్రభావ విజ్ఞాపన అంశాలు చేసే ప్రతి ఒక్కరూ ఎస్సుక్రీస్తున్న నామంలో స్వస్థత కలగాల ప్రభు ఎదుగుతండి విశ్వాస సహితమైన ప్రార్థనలో స్వస్థపరిద్దాం ప్రభావ ఇవతను మేమందరం విశ్వాసతో ప్రార్థిస్తున్నాం ప్రభావితి దినం ప్రభా వాళ్ళ జీవితంలో రక్షణ కార్యాలు జరిపించండి ప్రభావ ఈ శ్రీ క్రీస్తున్నాము సంపూర్ణ స్వస్థ స్వస్థత దండి ప్రభావ ప్రభా వాళ్ళ పాప దోషాలు కడిగి శుద్ధీకరించే ప్రభావ వాళ్ళందరూ మారుస్తుంది రక్షణ తీసుకోవాలి ప్రభావి ఒక్కొక్కరు నశించిపోయి ఆత్మ ఆత్మ జాలాగా మారాలి సుప్రభ అటువంటి కృపను దయచిన అలాగే తండ్రి యేశుప్రభావు ఇంకా రావాల్సిన బట్టి నడిపించిన ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి సుప్రభ ఇదిగో తండ్రి ఆత్మ కార్యం ఇక్కడ ప్రభు ప్రతి ఒక్కరిని శుద్ధాత్మ అభిషేక నింపుదాలు దయచండి సుప్రభా ఇదిగో తండి యేసుప్రభ మీరే తోడుండమని ఇదిగో తని నామహింపరచుకోమని ఆరాధనంతట్ల తోడుండమని ఏసీ ఆత్మశుద్ధం అడిగి పెడుకుంటున్నాం ప్రీతి తండ్రి ఆమె పరమాయరు పరిశుద్ధ భూషణాలతో వరుణికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా పరమాయ పరిశుద్ధ భూషణాలతో వరుణికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా Amen hallelujah Amen hallelujah Amen hallelujah Amen hallelujah hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen రెక్కాల క్రింద తన పిల్లలను చేర్చుకొని ను ప్రేమతోడా పిలచీనా విడిచిపోడు రెక్కాల క్రింద తన పిల్లలను చేర్చుకొని ను ప్రేమతోడా పిలచీనా విడిచిపోడు పిలిచాడు ప్రభు నిన్ను వినజేయకు ప్రభు నుండి పిలిచాడు ప్రభు నిన్ను వినుజేయకు ప్రభు నుండి ఆమెన్ హల్లేయా ఆమెన్ హల్లే తన గర్భమున పుట్టిన బిడ్డాను ఏ చల్లైనా మరుచీనా మరవచ్చును తన గర్భమున పుట్టిన బిడ్డాను ఏ చల్లైనా మరచిన మరవచ్చును ప్రభు నిన్ను మరువాడు మరువద్దు ప్రభుయే సునీ ప్రభు నిన్ను మరువాడు మరువద్దు ప్రభుయే సునీ ఆమెన్ హే ఆమెన్ల్లే ఆమెన్ల్లే ఆమెన్ల్లే Hallelujah Amen Hallelujah Amen Hallelujah Amen My역ate Your Some My Maurice My существ물�productive That The Earth Do You My readers My stage My Convenience That The Earth నను వెంబడిస్తాయి అన్నాడు ప్రభుయేసు అనుసరించు ప్రభుయేసు నీ అన్నాడు ప్రభుయేసూ అనుసరించు ప్రభుయేసు నీ ఆమెన్ హల్లే ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లే హల్లే శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో శోధనలో విశ్వాసం కాపాడుకో శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో శోధనలో విశ్వాసం కాపాడుకో ప్రభు కొరకు సిద్ధపడుమా గొరియ పిల్ల క్రీస్తు సంఘమా ప్రభు కొరకు సిద్ధపడుమా Glory be to Christ Sangama Amen Hallelujah Amen Hallelujah Amen Hallelujah Amen Hallelujah Amen Hallelujah Amen Hallelujah Amen పరమాయరుషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా వరుణికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా Amen. Hallelujah. Amen. Hallelujah. hallelujah. Amen. Hallelujah. Amen. Thank you, sister. Praise the Lord. Lord, Lord, Lord, I am going to speak to you. I am not going to speak to you, but I am not going to speak to you. ఈ ఉదయం నుంచి తన వాళ్ళకాచి కాపాడి సురక్షితంగా ప్రభుత్వం వాళ్ళందరినీ సన్నిధికి చేర్చుకునేందుకు మీకు ఎంతో మదనాన్ని అయినా ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ వాక్యాన్ని ధనించి మేము ఆశపడుతుండగా మొత్తం మాట్లాడండి మా హృద్ధలను సరిచేయండి మీ ప్రభు మా జీవితాలను సరిచేయండి మీకు అంగీకారంగా మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోబు లాగునా సహాయపడి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో మీకు అంగీకారం కూడా మా ప్రవర్తన సహాయపడడం సరి చేయమని ప్రార్థిస్తున్నాం వింటున్న వారిని ప్రతి చోట మీ కొరకు సాక్షులుగా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి నాజీరు చేపట్టే జీవితానికి సంబంధించిన విషయాలను మనం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాము రక్షణ అనుభవం తర్వాత ఏ రీతిగా మనము వ్యక్తిగత జీవితాల్లో ముందుకు అన్న విషయాన్ని విషయాలను మరికొన్ని మనం ఇదైనా మనం ధ్యానిస్తూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నప్పుడు మనము మొదటిదిగా గ్రహించాల్సింది ఏంటంటే పరశుధాత్మ నడిపింపు లేకుండా మనం జీవించాలి వ్యక్తిగత జీవితంలో ఎందుకంటే మనము మనిషి యొక్క మనిషిని సృష్టించినప్పుడు దేవుడు ఏ విధంగా సృష్టించనున్న విషయాలు ధ్యానించిన కొంత కాలం మన ప్రభు మన తండ్రి ఏ త్రిత్వానికి సంబంధించిన వాడు త్రి యొక్క తండ్రి కుమార పరుశుధాత్మని అదే రీతిగా మనిషిని కూడా మూడు కంపార్ట్మెంట్స్ గా లేక మూడు అరలుగా తయారు చేసినట్టు మనం చేస్తున్నాం శరీరము ప్రాణము ఆత్మ కాబట్టి శరీరం అనేది ఈ లోకంలో జీవించడానికి అవసరం భూమి మీద జీవించాలంటే శరీరం ఉండాల అది ఏ జీవైనా కానీ ఆత్మకి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఒకవేళ ఆత్మ ఈ లోకంలో జీవించాలంటే శరీరంలో ధరించాలా కాబట్టి అందుకే పౌలు ఆ విషయాన్ని మనకి హెచ్చరిస్తూ రక్షణ అనుభవం అనేది నీ ఆత్మకి నీ శరీరానికి నీ జీవానికి మూడింటికి అవసరమైన విషయాన్ని జ్ఞాపనిస్తుంది నేను మతపరమైన జీవితంలో బోధలేదు కేవలం నీ నీ ఆత్మ రక్షింపబడితే సరిపోతుంది కానీ నీ ప్రాణం కూడా రక్షింపడాలా నీ యొక్క శరీరం కూడా రక్షింపడాలా లేకపోతే ఏమవుతుందంటే నీ ఆత్మ రక్షింపబడుతుంది కానీ నీ నీ శరీరం రశించిపోతుంది అది పౌలు కొలితల పత్రికలో చూపిస్తున్నాడు రక్షింపబడ్డవాడు శరీరాన్ని సరిగ్గా జీవించడానికి వీలలేదు వాడు ఆత్మానుసారంగా జీవించాలన్న విషయం అయితే కురింతలు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షాలు మనం పోలవరం గణించిన మొదటిదిగా ఏంటంటే నీ యొక్క స్వీయ జీవితం లేక నీ వ్యక్తిగత జీవితంలో పశుద్ధాత్మ ఎంత ప్రాముఖ్యమైంది ఎందుకంటే నీ ప్రాణము పరి పరి ఎందుకంటే అది భావోద్రేకానికి గురైనది అంటే ఎమోషన్స్ కి అది బానిస అన్నట్టు నీ యొక్క ప్రాణం లేక నీ యొక్క లైఫ్ కాబట్టి అది భావోద్దికాలకి గురి అయింది కాబట్టి భావోద్రేకాలతో నీ ఎవరు కూడా దేవుణ్ణి సంతోషపరచలేడు అన్నట్టు అందుకే మనం చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము వర్షిప్ చేసేటప్పుడు భావోద్రేకాలకి బానీస్ అవుతుంటారు కానీ సమరస్యతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు ఆరాధించాల్సిన వాడు ఆత్మతోనూ అన్నాడు కానీ ఎమోషనల్ గా కాదన్నాడు కాబట్టి ఆత్మలో ఆరాధించడం నేర్చుకోవాలి అందుకే ఎమోషన్స్ కి చోటు ఇవ్వదు అనేక పర్యాలు నేను హెచ్చరిస్తామంటే ఎక్కడున్న ప్రార్థనకి ఇవ్వాలని నీ ప్రార్థన పిలిస్తే వాతావరణాన్ని నీ మీదికి తీసుకోరాలి నీ మీద దాని యొక్క ప్రభావం చూపించడానికి వీల్లేదు కాబట్టి వాతావరణాన్ని నువ్వు పట్టించుకోవద్దు పరిసరాలను పట్టించుకోవద్దు నీ చుట్టూ ఎవరు మాటలు ఎవరు వింటున్నారు అది ఎందుకంటే ఆ భావోద్రికాల నుంచి దుష్టాత్మలు రావడానికి ప్రయత్నిస్తాటే వాటికి డోర్స్ అన్నట్టేవి కాబట్టి ఆత్మలోనే ఆరాధించాలా ఆత్మలోనే ప్రార్థించాలా అని అడిగింది కాబట్టి దేవుని ఆరాధించాలంటే ఆత్మలో అందుకు ఆయన పౌలు కొనితల అష్ట్రపత్రిక మొదటి అధ్యాయం ఆరో వర్షాలు ఏమంటుందంటే ఆరో అధ్యాయము పంచో వర్షంలో మీ శరీరము దేవుని ఆలయమని మీకు తెలియదా పరిశుద్ధాత్మకి ఆలయం మీకు తెలియదా కాబట్టి దేవుడు ఆ శరీరాన్ని తన క్రయదనంగా ప్రాణాన్ని పెట్టి కొనుక్కొని పరిశుద్ధాత్మకి నీలంగా తయారు చేసుకున్నాడు కాబట్టి నువ్వు నీ సొత్తు కాదు అన్న విషయాన్ని మనం అక్కడ ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి ఈ వాక్యం వాళ్ళు ఏం చేస్తారంటే వ్యక్తిగత జీవితాన్ని ఏ రీతైగా రక్షణలోకి నడిపించుకుంటూ పోతారు ఎందుకంటే ఈ రక్షణని కొనసాగించుకోమన్నాడు ఒకసారి రక్ష పడితే సరిపోదు మతపరమైన జీవితం చెప్తూ కొంతమంది మతస్థులు చెప్తా ఉంటారు ఒకసారి రక్షణ పొందితే పర్మనెంట్ గా రక్షణ అనుకుంటారు కానే కాదు అది పోగొట్టుకుంటారు కూడా చెప్పించారు ఎందుకంటే కొంత రాసిన పత్రిక మొదటి పత్రికా పదవేనా మనం చూసినాం వారిలో అనేకులు దేవుడికి ఇష్టులుగా ఉండలేక నశించిపోయిరని మళ్ళీ దేవుని బిడ్డలే దేవుని పరిశుద్ధ జనంగా పేరు పిలిచ తెలుగుబడ్డ వారే కానీ పరిశుద్ధంగా జీవించలేకపోయినారు అందుకు వారి రక్షణ పోగొట్టుకున్నారు దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయినారు కాబట్టి దేవుడికి ఇష్టలుగా ఉండాలా అంటే దేవుడి యొక్క ఆత్మకి నోచోటి ఇవ్వాలని శరీరంలో అందుకే ఈ శరీరాన్ని బట్టి పరిశుద్ధంగా భద్రంగా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట కాబట్టి రోగుల రాసిన పత్రికలు కూడా మనం చూస్తా ఉన్నాము రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం క్రీస్తు ఏ సంబంధం గురించి మనం ధ్యానిస్తున్నాం పరిశుధాత్మ లేనివాడు చూడండి సార్ ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు అని దేవుడు మాట్లాడుతున్నట్టు కాబట్టి నువ్వు ఆయన సొత్తుగా మారాలంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలా అందుకు నువ్వు పరిశుధాత్మని ఆహ్వానించాలా రాడు పరశుదాత్మ లేకుంటే కూడా ఏసుని ప్రభు ఒప్పుకోలేదు ఎందుకంటే పరశుదాత్మని పని అది ఈ లోకాన్ని ఒప్పిస్తుంది నువ్వు పాపి పాపం నుంచి బయటికి రావాలా అని ఒప్పించాడే పరశుదాత్మ యొక్క పని కానీ ఒప్పించినాక నీకు రక్షణ ఏ కలుగుతుంది ప్రభుని చూపిస్తుంది ఏసు ప్రభుని చూపిస్తుంది కాబట్టి పరశుధాత్మని యొక్క పని అది అన్నట్టు ఆయన చేత నడిపింపబడాలా అప్పుడు నీ శరీర శరీరానుసారంగా నువ్వు జీవించవన్నట్టు శరీర కోరికలు తీర్చుకోవాలన్నట్టు తర్వాత ఎఫ్ఎస్ల రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వసంలో మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి చూడండి చదవండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడు పదమూడు పద్నాలుగు మీరు సత్యవాక్యములు అనగా మీ చూడండి ఆత్మచేత ముద్రించబడ్డం సీల్ చేయబడ్డం అని చెప్తుంది ఆ వాక్యం రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగో స్థానంలో నేను చదువుతాను లేదు సార్ మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్థను విని కాబట్టి సత్యవాక్యం అంటే రక్షణ సువార్థాన్ని మీరు జ్ఞాపకం మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్థనలు విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడ్డ ఆత్మ చేత ముద్రించబడితేరి అందరం చేయబడ్డాం కాబట్టి ఇప్పుడు దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలిగిన నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యంకు సంచ ఉన్నాడు కాబట్టి మనల్ని కొనుక్కున్నవాడు మనల్ని రక్షించిన వాడు కాబట్టి మనకి సంచకారం అంటే గ్యారంటీ అన్నట్టు గ్యారంటీగా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు మనము ఆయన యొక్క స్వాస్థ్యము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం కాబట్టి ఆయన స్వాస్థ్యము ఆయన ఇష్టం మీ ఇష్టం కాదు అనేది ఎందుకంటే సెల్ఫ్కి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు అంటే దాని అది పరిగెత్తుతూ ఉంటుంది అని అనేక పర్యాలు గతంలో మీరు వినేదా మీ ఆత్మ ఎటువంటిదంటే అది ఎటు అంటే అటు పరిగెత్తడం ఆశపడతా ఉంటుంది దాని కోరికలను తీర్చుకోవడానికి కొరకు ఎమోషన్స్ తీర్చుకోవడానికి కొరకు దానికి ఇష్టం ఉన్న తినడా దానికి ఇష్టం ఉన్న చూడాలనేసి దానికి ఇష్టం అది పరిగెత్తు ఉంటుంది ఆత్మ నీ ప్రాణం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే నీకు పరిశుధాత్మ నడిపింపు అవసరం అందుకు పరిశుధాత్మ నడిపింపు అవసరం అంటే ఆయనలో ఆయన నీలో నివసించాలి అందుకే నీ నీ దేవుడిని నీ దేహాన్ని ఒక ఆలయంగా మార్చుకోవాలా ఆయన సొంత కాబట్టి నువ్వు ఆయన నిన్ను నడిపించాలి నీలో నివసించాల నిన్ను ముద్రించుకున్నాడు కాబట్టి నేను సీల్ చేసుకున్నాడు విమర్శనం వరకు ఈ సీలింగ్ ఎవర్ ఓపెన్ చేయడానికి వీల్లేదని ఆ సీలింగ్ కంప్లీట్ అవుతుందనేసి నేను అనేక పర్యాయ జ్ఞాపకం చేస్తున్నాను దగ్గర దగ్గర టూ థౌసండ్ ఎయిట్ నుంచి చేస్తున్నాను ఆ సీలింగ్ ముగింపు దశకు మనం వచ్చేసినాం ఇంకా దాని లేదు ఇంకా అవకాశం కృప కాలము ముగించేస్తుంది అది ఎండింగ్ వచ్చేసింది క్లోజ్ ఫైనల్ దశకు వచ్చేసింది అది అందుకని పోయిన నేను హెచ్చరించింది ఏంటంటే ఈ శరీరము ఆత్మకి విరుద్ధంగా జీవిస్తా ఉంటుంది అపోజింగ్ గా ఉంటాయి అన్నట్టు అవి ఎప్పటికీ అవి ఎప్పటికీ విరుద్ధంగా అపోజిట్ గా ఉంటాయి కాబట్టి మనము ఏం చేస్తున్నాం అనే ఒకసారి చూడండి దళితులు రాసిన పత్రిక అధ్యాయం ఇది తరచుగా ధ్యానిస్తూ ఉంటాం మన గ్రూప్స్లలో నేనే కాదు తక్కిన బ్రదర్ సిస్టర్స్ కూడా వీటిని ఎక్కువగా రెగ్యులర్ గా ధ్యానిస్తూ ఉంటారు దళితుల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పదిహేడు పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను చెప్పినది ఏమనగా ఆత్మ అనుసారంగా నడుచుకున్నది అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చారు కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకున్నట్టు ప్రతి క్షణము ఆయన స్వరం వినాల ఆయన అనుసారం అంటే పరుషుదాత్మ ఇప్పుడు నేను ఏం చేయాలా నేను ఎట్లా మాట్లాడాలా నేను ఎక్కడికి వెళ్ళాలా ఎవరిని నేను ఆశ్రయించాలా నాకు సహాయకులు ఎవరు లోకంలో నన్ను నడిపించే ఎవరు నాకు మార్గదర్శకులు ఎవరు అని అడుగుతూ ఉండాలని శరీరము ఆత్మకును ఆత్మ శరంకును విరోధంగా ఆపేక్షించను ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయ నిశ్చయించారో వాటిని చేయకుందురు కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవి చేయాలని ఆశపడతారు కానీ వాటిని చేయలేరు ఇప్పుడు ఎప్పుడు చేయలేరు శరీరము శరీరము ఆత్మకు ఆత్మ శరణకు విరోధంగా కాబట్టి కాబట్టి నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తే నీ శరీరాశాలని నువ్వు దాని ప్రకారంగా జీవించేవా అన్నట్టు అవి ఏ వనగానే కింద చూస్తాం మనము శరీర శైలి అనేది ముఖ్యంగా శరీర కార్యంలో స్పష్టమైనవి అదే వనగా అపవిత్రత కామకత్వము విగ్రహారధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మతతులు అల్లుతులు అల్లరితో కూడిన ఆట కాబట్టి ఇవన్నీ శరీరానుసారంగా జీవించాయి కాబట్టి ఇటువంటి గుణగనలు ఉన్నవారంట దేవుని రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్రించుకుని కాబట్టి మనం ఏం చేయాలా ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకోవాల శరీర కార్యములు ఏందవి అవన్నీ లిస్టింగ్ ఉంది జాగ్రత్త జాగ్రత్తల అంటే విగ్రత రీతికి చెప్పాలంటే అక్కడి నుంచి మొదలుకొని అల్లరితో కూడిన ఆటపాటలు అంటే జోక్స్ లోకాతీతంగా జీవించడము వాని మీద వీని మీద వీని మీద వాడి మీద జోక్స్ కార్ట్ చేసుకోవాలి జోక్స్ సాధారణంగా ఎట్లా స్టార్ట్ అవుతాయంటే వ్యక్తుల మీద వ్యక్తులని కించపరచడమే జోక్ అన్నట్టు ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కించపరచడమే జోక్ అన్నట్టు కాబట్టి నువ్వు దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడిన వాడు ఇంకొక మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడిన వాడిని నువ్వు ఎట్లా కించపరచగలవు అంటే దేవుణ్ణే నువ్వు అవమానపరుస్తున్నావు అన్నట్టు కాబట్టి జోక్స్ వేసుకోమన్నట్టు మనం సాధ్యమైనప్పటికీ మనకు కొంచెం సీరియస్ గానే ఉంటాం కదా కాబట్టి ఈ గుణగణాలు నీలో ఉంటే నీ కట్టి పరిస్థితిలో దేవుడి రాజన్యును సతలేరు అంటారు కాబట్టి శరీరము ఎంత డేంజర్ అని సారీ మనము ప్రాణం గురించి మాట్లాడుతున్నాం సెల్ఫీ గురించి ఇది బహు డేంజర్ ఇది శరీరానికి ఈ యొక్క ఈ యొక్క సంబంధించిన విషయం అది నిన్ను ఎక్కెటో పరిగెత్తి తీసుకోబోతుంటుంది అయితే దాని కోరికలు ఎట్లా తీర్చుకుంటది అంటే శరీరంలో బంధింపబడింది కాబట్టి అందరి నుంచి బయటికి రాలేదు కాబట్టి నువ్వు నిద్రమైన అది బయటికి వస్తుంది నువ్వు నిద్ర పోయినప్పుడు గారి నిద్రలు ఉన్నప్పుడు అది బయటికి వెళ్ళి అది ఎక్కడికి కూడా తిరిగేసి వస్తుందండి పీచువీ చింతలంపులు పీచీ చింతలలో ఎందుకు వస్తాయంటే కారణం అదే దాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాల ప్రార్థన పూర్వకంగా పరిశుధాత్మకు సమర్పించుకోవాలని శరంలో పరిశుధాత్మ నివసించేలాగ కాబట్టి ఇక్కడ చూడండి మొదటి కోరింతలు రాసిన పత్రికలో మరి విశేషంగా దాన్ని హెచ్చరిస్తానని మొదటి కొరతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి కొరత రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు కాబట్టి మనకి కొంతసారి వ్యత్యాసాలు వస్తా ఉంటాయి కదా ఎందుకు వస్తూ ఉంటాయంటే దేవుని ఆత్మ విషయములని అర్థం చేసుకోవడం బహు కష్టం ఉదాహరణకి నువ్వు చావనే చావవు నువ్వు మరణం రుచి చూడవు మీలో కొందరు మరణం రుచి చూడరు అని చెప్పి నువ్వు మన ప్రభు మరి ఆ వాక్యం విన్నో ఎంతమంది చనిపోయినారు ఈరోజు లేరు కదా మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అది అదొక ఆత్మీయమైన సత్యం అని అక్కడ నువ్వు మరణం రుచి అంటే అర్థం ఏంటంటే నువ్వు సరే చాలా మందికి ఒక విషయం తెలియదు ఏంటంటే ఎప్పుడైతే రక్షింపబడి అయినా సేవ పరిచర్యలో ఈ యొక్క సత్యంలోకి వస్తావు నువ్వు నువ్వు ఈ శరణ విడిచిపెడితే నీకు ఆత్మీయ ప్రపంచంలో మరొక పరిచర్య ఆరంభమవుతుంది ఎందుకంటే లోకంలో రకరకాల లోకాలు ఉంటాయి అవన్నీ ఆత్మీయమైనాయి అక్కడికి పోవాలంటే నువ్వు ఈ శరీరంతోని పోలేవు నీ ఆటో పోవాల్సి వస్తుంది అదే రీతిగా అక్కడ ఆత్మలు ఇక్కడికి రావాలంటే అవి శరీరం ధరించి రావాల్సి అందుకే అప్పుడప్పుడు దేవుడు తలిచినప్పుడు శరణ్ణి ధరించి వచ్చినారు లేకపోతే వాళ్ళు అవరాం పెట్టింది తినకపోయి ఆ యొక్క గిద్యోని పెట్టినప్పుడు దిగుతా అక్కడ మనం కదా ప్రతిసారి వాళ్ళు ఈ లోకకి వచ్చి మనుషులతో మనుషుల ఆతిథ్యం పొందుకున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు శరణాన్ని ధరించే లోకాలకు వచ్చినారు ఆత్మరూపంగా రావడానికి వీల్లేదు వాళ్ళకి అధికారం లేదన్నట్టు అది దేవుని యొక్క ఆగ్ఞానికి కానీ దేవుదలు తమ స్థానాన్ని విడిచిపెట్టి లోకంలోకి వచ్చి మనుషులతో పాపులు చేసినట్లు మనం చూస్తాం వాక్యం ముఖ్యంగా నోవ జల ప్రయకాలకు అదే రీతిగా యూధా పత్రికలు కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించను ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా ప్రకృతి సంబంధి మనుషుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు అవి అవి అతనికి వెరితనంగా ఉన్నవి కానీ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించడట కాబట్టి ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా నీ జీవితంలో నా జీవితంలో ఇది నెరవేరుతుందా నువ్వు అన్నిటినీ వివేచించగలుగుతున్నావా నువ్వు అన్నిటినీ వివేచించగలుగుతున్నావు అంటే ఆత్మ సంబంధి లేకపోతే నువ్వు ఇంకా నీ సెల్ఫ్ నీ శరీరాన్ని నీ యొక్క ప్రాణాన్ని అదుపులోకి తీసుకోలేదు దాని అనుసారంగానే జీవిస్తున్నావు అన్నట్టు అంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుదుమా అన్న విషయం అన్నట్టు అక్కడ ముఖ్యంగా చూడండి అదే అధ్యాయము మొదటి కొనతలు పత్రిక మూడవ అధ్యాయం వాటికి సంబంధించిన జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు రక్షింపబడ్డ ఆత్మకి సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలన్న విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ రెండవ దశలో మొదటి వచనం నుంచి మొదటి కొనతులు పత్రిక మూడవ అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలలో సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే ఎందుకు శరీర సంబంధులైన మనుషుల వలే అనియో క్రీస్తు నందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చాను కాబట్టి పసిబిడ్డలు శరీరానుసారంగా జీవిస్తారు అన్న విషయానికి జ్ఞాపకం తీస్తున్నాడు ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు శరీరానుసారంగా జీవించారు రెండో విషయంలో ఏమంటున్నట్టు అప్ మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు మీరు ఇంకానే శరీర సంబంధాలు ఉన్నటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కార కాబట్టి చూడండి ఎందుకు ఈ అనారోగ్యాలు ఎందుకు ఈ సమస్యలు మనకు వస్తున్నాయి అంటే మనం ఇంకా శరీరానుసారంగానే ఉన్నాం శరీర సంబంధమై ఉన్నాం కాబట్టి మనం ఇంకా బలహీనులుగా ఉన్నాం ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తావో నువ్వు బలవంతులు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా జీవించడం నేర్చుకుంటావో ఇది సమస్తం పెంట కుప్పలాగానే చూస్తాను ప్రతిదాన్ని ఎంత విలువ గల వస్తూ ఇది పెంటనే అని అనిపిస్తుంది అటువంటి స్థితికి నువ్వు ఎదగకపోతే ఇది వేస్ట్ అని చెప్తున్నాడు ఆ జీవితం ఇంకా మీరు పసిబిడ్డలే నేను కానీ పరిగెలు మీకు హెచ్చరిస్తావట పసిబిడ్డలు యుద్ధానికి పంపాడు కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళు క్రైస్తవులు యుద్ధంలో ఎందుకు పోరాడు లేని సేపు ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు దొరికిపోయినా వృద్ధాపక వచ్చినా వాళ్ళ ఆత్మలో ఇంకా పసిబిడ్డలు లాగానే కాబట్టి వాల్ జస్ట్ ఆరాధన చేసుకుంటు ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని అన్నదిని పండుకుంటారు యథావిధిగా కాలం వచ్చి బెనిపించుతా ఉంటారన్నట్టు వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధానికి పోరన్నట్టు అయితే ఒకనొక దినము దుష్టుని అటాక్స్ జరిగినప్పుడు వాడిని ఎట్లా విజయం పొందో తెలియక వాడికి బానిస్ అయిపోయి మండం వారికి వెళ్ళిపోతారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ అవకాశం ఇవ్వద్దు కాబట్టి ఏ రీతిగా జీవిస్తేనే వానికి అవకాశం ఇవ్వాలంటే నువ్వు ఉదయం లేసి కనీసం ఒక అవర్ నాన్ స్టాప్ భాషల్లో దేవుణ్ణి సిద్ధిస్తే మినిమమ్ ఫార్టీ ఫైవ్ మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంకా మీ ఇష్టం నీ ఏ పని లేదు లేదు నేను పొద్దున్న లేదు లేదు ఇంటి దగ్గరనే కాబట్టి నాకు ఏ బర్డెన్స్ లేవ వన్ హాఫ్ అవర్ కూడా నువ్వు చేసుకోవచ్చు అయితే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి భాషల్లో వలన నీలో మార్పులు వస్తా నీ శరీరంలో కూడా మార్పులు వస్తా నీలో ఎక్కువ అగ్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుడు అగ్ని కాబట్టి ఆయన నీలోకి వచ్చి నివసించినప్పుడు అమితంగా అగ్ని నిండుతా అంటుంది నీకు దాంట్లో ఆ దశకి నువ్వు సంపూర్ణంగా ఎదిగి నువ్వు సంపూర్ణంగా అగ్నిగా మైనం తయారైన వనకు అప్పుడు నువ్వు నెక్స్ట్ లెవెల్ సేవ పరిచయకి సిద్ధమైనట్లు తర్వాత ఆ రీతిగా ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి పరిశుతాత్మలో స్థించి భాషలలో దేవునితో సంభాషిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎటువంటి దుష్టాత్మలు నీ దగ్గరికి రావడానికి వెనుక చదివిస్తూ ఎందుకంటే నీలో అగ్నిని ఆదుపరించలేదన్నట్టు నీ దగ్గరికి వస్తే ఇవి కాలిపోతే కూడా వాటికి తెలుసు అందుకే అవి భయపడతాయి వాడి వై వాడి ఇన్ఫెక్షన్స్ ని వాడి వైరసెస్ ని వాడి ఫ్యాక్టీరియస్ వాడిని పంపలేడు అన్నట్టు వస్తే అవి కాలిపోతాయి అన్నట్టు అవి ధైర్యం చేసి కాబట్టి నీ అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే మటుకు వ్యక్తిగత జీవితంలో నీ ప్రాంతంలో నువ్వు ముందుకు కొనసాగుతూనే స్టార్టింగ్ లో చాలా ఆశ ఉంటది రోజు రోజుకి రోజు రోజుకి పెరిగే మెకానికల్ గా అయిపోయి మనుషులు అది టేస్ట్ లెస్ గా వాళ్ళకి ఆరాధన కానీ ప్రతిరోజు నూతనమైన అభిషేకంలో పొందుకొని నూతనంగా పరుశుధాత్మ నడిపింపు పొందుతా ఉన్నప్పుడు ఎక్కలేని ఆసక్తి నీలో అధికం అవుతూ ఉంటుంది ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న ఆసక్తి ఈరోజు లేదు కానీ ఇరవై సంవత్సరాల ఆసక్తి కంటే ఆ టైమ్స్ మోర్ ఇప్పుడు ఉండాలి అదే ఆత్మలో ఎదిగినట్లు కాబట్టి అది ఏ రీతిగా సాధ్యం అంటే నువ్వు త్యాగం చేసుకొని నీ సమయాన్ని ప్రభు సన్నిధిలో గడిపినప్పుడే అందుకే రహస్య గదిలోనికి వెళ్ళిపోయి ప్రార్థనలు కోసం ముందు కొనసాగిస్తే ప్రభు కొరకు కనిపెట్టుకొని జీవించాలని నేర్చుకోవాలి ఆ రీతి ఉంటేనే కానీ మీరు మీ శరీర కోరికల మీద మీరు విజయం కొందలేరు అది సెకండ్ స్టేజ్ ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ రక్షణ అనుభవం సెకండ్ స్టేజ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రభులు కొనసాగించుకొని పోవడం ఈ సెకండ్ స్టేజ్ లోనే అందరు పడిపోతారు నైంటీ ప్రజలు పడిపోతారు లే పడిపోతారు లే పడిపోతారు అదే దశలో అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళలేరు అన్నట్టు కాబట్టి బలహీనంగా ఉండే వాళ్ళు ఎట్ల చూడండి మూడో కష్టంలో మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకున్న వారు కారా కాబట్టి చెప్పండి అసూయ కలహములు రెండు ఉన్న వాళ్ళు ఇంకా శరీరాలు సరలే అన్నట్టు దీవి లోపలే ఉంటాయి ఇప్పుడు చూసిన కలహాలైతే చేస్తారు జరుగుతుంది అసూయ ఒకరిని ఒక భరించలేరు సహించలేరు కాబట్టి చర్చి సిస్టమ్ అంతా శరీరానుసారంగానే జీవిస్తుంది రోజు అందుకు వాళ్ళ శరీరాలు నశించిపోయి వారి ఆత్మలు కాపాడబడతాయి అని నేను చూపించిన వాక్యం ఇది బహు ప్రాముఖ్యమైన విషయం మతపరమైన జీవితం నుంచి బయటకు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రకృతి సహజంగా ఉన్న మనిషి ఆత్మీయ విషయాలని గ్రహించలేడు ఆత్మీయ నడిపించి వాడు శరీరానుసారంగా జీవించలేడు వా ఆత్మానుసారంగానే జీవిస్తాడు అయితే శరీరానుసారంగా జీవించే వాళ్ళు పసిపిల్లలే కాబట్టి వీళ్ళు యుద్ధానికి పనికిరారు ఎన్ని సంవత్సరాలైనా ఎంత వృద్ధావ్యమైనా వాళ్ళు యుద్ధానికి పనికిరారు అన్నట్టు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి దృష్టి వచ్చిందంటే వాడిని ఎట్లా ఎదురుక కూడా వాళ్ళకి తెలియదు డేంజరస్ లైఫ్ అన్నట్టు అది కాబట్టి మనం ఏం చేయాలా నీ నీ వ్యక్తిగత జీవితం లేక నీ స్వీయ జీవితాన్ని అది ఆత్మలో అభివృద్ధి పొందనీకుండా అడ్డగించినప్పుడు ఏం చేయాలా ఆ చరణానుసారంగా జీవించే జీవితాన్ని ఏం చేయాలా పౌరులు ఆ విషయాన్ని మనకి హెచ్చరిస్తా ఉన్నారు చూడండి రోగుల రాష్ట్ర పత్రికలు ఎట్లా చేయాలా ఎందుకంటే మనము కేవలం వాక్యము మీరు ఎట్లా ఉండాలా అట్లా ఉండాలా అనేది చెప్పాం కూడా చెప్తాం ఏమి చేస్తే మీరు అట్లా ఉండగలరు అని కూడా చెప్తాం మనం ఎందుకంటే హౌ టు అనేది మనం చెప్తాం వాట్ అనేది కాకుండా హౌ టు అంటే కూడా చెప్తాం అంటే ఎట్లా ప్రాక్టీస్ చేస్తే ఎట్లా పాటిస్తే మీరు ఆ రీతిగా జీవించగలరు పరిశుద్ధంగా జీవించగలరు అవి కూడా ప్రతిదీ వాక్యానుసారంగానే మనం చూపిస్తాం ఏదో మనం మన ఓన్ తలంపులు ఉపయోగించి చెప్పింది కాదు కాబట్టి ప్రతిదీ వాక్యానుసారంగా పోల్చుకోవాలా వెతకాల అన్ని రాసుకోవాలా వాటిని ధ్యానించాలా ఇంగ్స్ చెక్ చేసుకోవాలా దాని తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళాల ఎందుకంటే అది త్యాగం పరి మనం హెచ్చరిస్తా ఉంటాం కదా పులిపీటం ఇక్కడ ముందు బలిపీఠం ఎక్కడా నువ్వు త్యాగం చేయకుండా నీ సమయాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని నీ ఆశల నీ కోరికలను అన్నింటినీ చంపుకోకపోతే నువ్వు సేవ పరిచయానికి పనికిరావు ఎందుకంటే పులిపీఠం అనే దిగిద్దాం నువ్వు అక్కడ లోపడ్డావు అంటే ఉన్న దురాత్మలన్నీ రెడీగా నీ పొంచి ఉంటాయి నేను అటాక్ చేయడానికి నలు దిక్కుల నుంచి అంత డేంజరస్ పోస్ట్ అని కానీ పోస్ట్ లో నువ్వు నిలబడాలంటే నువ్వు చచ్చిన వాడమై ఉండాల అందుకు సెల్ఫ్ ని సంపూర్ణంగా ధృణీకరించుకోవాలి దాన్ని ఉపేక్షించుకోమంటాడు తను దాన్ని ఉపయోగించుకోమంటాడు చూడండి ఎనిమిదవ ధ్యానం గ్రహ పత్రిక ఎనిమిదో అధ్యాయము పన్నెండు పన్నెండవ వచ్చిన కాబట్టి సహోదరులరా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరం రుణస్థులము కాము బాగా అర్థం శరీరానుసారంగా ప్రవర్ శరీరానుసారంగా ప్రవర్తించటకు మనము శరీరం ఉన్నస్తులము కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారై ఎందరు అందుకు గొప్ప జన చనిపోతారని దృష్టి నేను కారణం గొప్ప జన సమూహం అందరూ హతసాక్షులు అవుతారు నేను ఓపెన్ గా క్రైస్తులందరూ హతసాక్షులు అవుతారు ప్రపంచంలో అని చెప్తుంది స్టే క్రైస్తవులు అంటే అన్ని రకరకాల గుంపులు ఉన్నాయి అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు గొప్ప జన సమూహమే అంటున్నాం ఎందుకంటే అది కరెక్ట్ గా మూడో గుంపు కాబట్టి మొదటి రెండు గుంపులు దిగబైబడి చదువురు నరకానికి శాశ్వతంగా పోతారు మూడో గుంపును అగ్ని నుండి బయటికి తీసుకొస్తానన్నాడు నాలుగో గుంపు ఎప్పుడూ ప్రభుత్వ పాటు సేవను మీద నివసిస్తుంది లక్షా వేల మందికి సంబంధించిన బోధ కాబట్టి మీరు శరీరానుసారంగా ప్రవర్తించడలా చావవలసిన వారి ఇంతులు ఆత్మ శరీర క్రియలను చంపనేలా జీవించగరు కాబట్టి దేవుని ఆత్మ చేత నడిస్తే పేరుతుందట దేవుని ఆత్మ శరీర క్రియలను చంపుతుందంట అప్పుడు జీవిస్తావట దేవుని ఆత్మ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపిపడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు ఈ విషయం మరోసారి హెచ్చరించాలనుకుంటుంది దేవుని పిల్లలు ఎవరు దేవుని కుమారులు ఎవరు అని నేను భవిష్యత్పోయిన వారం జ్ఞాపకం చేసినట్లున్నా మన ప్రభు ఏసు క్రీస్తుగా మారడం అనేది ముప్పై సంవత్సరాలు పట్టిందని చెప్పి కానీ ఆయన పుట్టింది యేసు అనే నామం ధరించుకోవాలి కానీ క్రీస్తుగా ఎప్పుడు తారేంటి ముప్పై సంవత్సరం తర్వాత అంటే ఆ సంవత్సరాలను సంపూర్ణంగా తను త్యాగం తీసుకోండి తన టైం అంతా దేవుడి సన్నిధిలో అప్పుడు ఆ థర్టీ ఇయర్ లో ఆయన బాప్తి సం పొందడం పరిశుధాత్మ అభిషేకం కావడము అరణ్యం చేతుకొనిపోవడము శోధింపడము దాని తర్వాత ఆయన పరిచర్య చేయడము పనులకప్పుడు రాజ్యానికి సంబంధించిన బోధలు ప్రకటించడము రోగులను స్వస్థపరచడము అన్ని అద్భుతకరం కలిగినాక ఆయన చివరికి తన ప్రాణాన్ని చీల మీద త్యాగం చేయడం పాపంలో భరించడం కాబట్టి ఏసు తెలుసుగా మారినాకనే కానీ ఆయన తన పిలుపుని సంపూర్తి చేసుకోలేకపోయాడు యన సంపూర్తి చేసుకోవాలంటే తప్పకుండా ఆయన కలిసిగా మారాల్సిందే మన జీవితంలో అయితే ఒకప్పుడు నువ్వు దేవుని బిడ్డవి ఇప్పుడు దేవుని కుమారుడు అంతే ఎందుకంటే దేవుని పిల్లలు పసిపిల్లలు అన్నట్టు రక్షింపబడ్డ వాళ్ళు కొత్తగా కానీ రక్షింపబడి పరశురాత్మ అభిషేకం పొందుకొని సత్యాన్ని గ్రహించి నీతి సువార్తని ప్రకటించేవారు దేవుని కుమారులు అన్నట్టు వీరే యుద్ధానికి సిద్ధం తర్వాత ఈ సృష్టి యావత్ దేవుని కుమారుల ప్రత్యక్షత ఎదురు చూస్తుంది అన్నట్టు ఎవరు విమర్శిస్తారా ఎప్పుడు వీళ్ళని కాబట్టి యశోభక్తులు కూడా మన జ్ఞాపకం తొమ్మిదో మనకు ఎలానగా మనకు శిశువు పూర్తిను మనకు కుమారుడు అనుగ్రహించబడింది అంటే శిశువు కుమారుడుగా ఎప్పుడైతాడు శిశువు అంటే పసివాడు కుమారుడు అంటే ఎదిగినవాడు ఇవి దశలు అన్నట్టు కుం శిశువుగా పుట్టిన వాడు కుమారుడుగా మనకు అనుగ్రహించబడకపోతే మనకి రక్షణ రాదు అని చెప్తుందా వాక్యం క్రిస్మస్ మెసేజ్ యాక్చువల్ గా కానీ ఎవరు క్రిస్మస్ రోజు అట్లా వాక్యం మనకు శిశువు పుట్టేనో కుమారు అనుగ్రహించబడని చెప్పి వదిలేస్తుంటారు అంతేగాని శిశువు ఏంది కుమారుడు ఏందని చెప్పరు ఎవరు కాబట్టి ఆత్మానుసారంగా నడిపించేవాడికి ఇవన్నీ రిలీజ్ అవుతా ఉంటాయి సంపూర్ణంగా ఆత్మలు జీవించడం నేర్చుకున్నప్పుడు ఇవి ఏమి నీకు ఆటంకాలు ఎంతో ఇష్టంగా వీటన్నిటిని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా ఈ శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలంటే దాన్ని ఏం చేయాల చూడండి గల్తు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం గల్తీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ ఏం చేయాలి మీదట క్రీస్తు చేసే సంబంధులు శరీరమును చూడండి క్రీస్తు చేసే సంబంధులు ఆయనను వెంబడించేవారు ఆయన బిడ్డలు ఆయన కుమారులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలువు వేసి ఉన్నారు అది అనేక పర్యాలు మీరు చూపించినా కూడా ఎవడను ఎవడైనా నన్ను వెంబడింపకూడదా తను తను ఉపేక్షించుకొని తన సెలవును ఎత్తుకుని విడు వెంబడిపోవాలని నేను చెప్పాడు ప్రభు కాబట్టి నీ సెలవుని ఎత్తుకొని వెంబడించాలంటే అర్థమైంది అనేది ఇప్పుడు మనకు తీసుకోవాలా నువ్వు రెడీ నువ్వు చావాలని కానీ అర్థం సెలవును మోసుకుంటూ అంటే నువ్వు మరణించేంత వరకు దాన్ని మోయాలా అని చెప్తుంది ఎందుకంటే ఏశ్వ మోసిండు వరకు మోసిండు కాబట్టి నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా ఎట్లా నీ శరీర ఇచ్చలను వేయాలంట కాబట్టి ఆ రీతిగా చేయకపోతే మటుకు నువ్వు ఆత్మానుసారంగా నడవలేవని చెప్తుంది వాక్యం దాని తర్వాత చూడండి మనము ఆత్మను అనుసరించి జీవించిన వారం అయితే మన ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము క్రమం అంటే డిసిప్లిన్ ఆత్మలో కూడా క్రమం ఉంటుందని చెప్తుండక్కడ ఆత్మలో స్వాతంత్రం ఉంటుంది కరెక్టే కానీ క్రమం ఉంటుంది సిస్టమాటిక్ జీవించడం నియమం నీతి నియమాలు అని పాటించాల పరిషద్ ఆత్మ ప్రవర్తించం అది చెప్తుండే అక్కడ ప్రతి దాంట్లో క్రమంగా నడుచుకోవాలా ఎట్లా ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి అందొకరము వృధాగా అతిశయపడక యుద్ధము మనము వృధాగా దేంట్లో కూడా అతిశయపడద్దు అని చెప్తుంది అది మన యొక్క నడిపి మనకి మనకి రహించబడ్డ నడిపిం నడుపు నడిపింపనట్టు కాబట్టి మనం ఎట్లా జీవించాలా దానికి సిలువ వేసినాక నీ శరీరచలను దురాశలను సెలువ వేసి ఉన్నాము దాని నడవాలా చూడండి ఇరవై రెండు ఇరవై అయితే ఆత్మ ఆత్మఫలము అంటే ఇప్పుడు చూడండి ఆత్మానుసరిగా జీవించే వర్యలో ఈ ఫలం కనిపిస్తుందంట అంటే ఇవి ఇవి పండ్లు అన్నట్టు అంటే పండ్లు అంటే ఆత్మ యొక్క సంతానం అన్నట్టు ఎవరీతికి చెప్పాలంటే ఎందుకంటే ప్రతి ప్రతిదీ ఒక జీవని అనేక పర్యలు మీకు హెచ్చరిస్తాడు ఎందుకంటే ఆత్మలో జీవం ఉంటది కాబట్టి ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము కొన్ని సంవత్సరాల నేను చెప్పిన మీకు ఎన్ని కృపారులు ఉన్న రక్షణ ఉండకపోవచ్చు పోకపోవచ్చుకోవచ్చు ఎందుకంటే గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అనేది వాక్యం కానీ ఆత్మఫలము లేని వాడు రక్షణ అనుభవం లేనివాడు అని చెప్పినానికి ఆచార పదమైన జీవితం కాబట్టి ఆత్మఫలం అంటే పరిశుధాత్మ నీలో ఉండి నా కొంత కాలానికి నువ్వు నీలో ఆత్మఫలము పరిశుధాత్ముడు ఫలిస్తారన్నట్టు ఫలం ఇస్తారన్నట్టు అదేంటి అంటే అవి జీవులు అన్నట్టు ప్రేమ అనేది ఒక జీవి సంతోషం ఒక జీవి దేవుని ఆత్మ ఫలము ఇవన్నీ నీలో ఉన్నప్పుడు నీలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం ఇవన్నీ నీలో ఉంటాయన్నట్టు అవి జీవులు అన్నట్టు అంటే మనిషిలో మనిషి హృదయం మనిషి హృదయము అంటే ఆయన శరీరము దేవాలయం అంటే అర్థం ఏంటనే దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మీరు మీ హృదయాలు వచ్చి బస చేస్తారని ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు తన ఫలము అంటే తన సంతానం అన్నటు రీతికి చెప్పాలంటే తన సంతానం అన్నట్టు ఇవన్నీ తన తన యొక్క చిల్డ్రన్ అన్నట్టు చిల్ చైల్డ్ అంట ఆత్మఫలాన్ని అవన్నీ ఆత్మఫలం అంటే ఆత్మనే కదా ఆత్మఫలం అంటేనే ఆత్మనే కదా కాబట్టి ప్రేమ అనేది ఒక ఆత్మ సంతోషం ఒక ఆత్మ సమాధానం ఒక ఆత్మ దీర్ఘశాంతం ఒక ఆత్మ దయాళుత్వం ఒక ఆత్మ మంచితనం ఒక ఆత్మ విశ్వాసం ఒక ఆత్మ సాత్వికము ఆశానికరణం ఇవన్నీ ఆత్మలే ఆత్మ సంతానం అన్నట్టు వేదిక చెప్పాలంటే ఫలం అంటే అర్థమే కదా పండు అంటే అదే కదా సంతానమే కదా ప్రెగ్నెంట్ అయినప్పుడు పండా కాయ అంటారు కాబట్టి ఆత్మ ఫలము నీలో కనిపించకపోతే నువ్వు ఎని సమస్యలైనా నువ్వు పరిశుధాత్మ చేత నడిపింపబడ్డ వాడవు కాదు అన్నట్టు అంటే నువ్వు దేవుని కుమారుడవు కావు అంటే నీకు రక్షణ లేదన్నట్టు నీ ద్వారా స్పష్టతలు జరగచ్చు అద్భుతాలు జరగచ్చు కానీ ఈ ఫలాలు కనిపించకపోతే మటుకు నువ్వు రక్షింపబడ్డ బిడ్డవు కావు అన్నట్టు ఇంకా నువ్వు నీ సెల్ఫ్ ని శరీరానుసారంగానే నడిపిస్తున్నావు అని ఆ వాక్యం జ్ఞాపం ఇప్పుడు నువ్వేం చేయాలా అందుకే ప్రతిసారి వాక్యం ఉన్నప్పుడు ఇప్పుడు నేనేం చేయాలా ఇప్పుడు నేనేం చేయాలా నేను ఇంకా చేయాలను సరే కూడా శరీర ఇచ్చేది రాసిన ఇంకా ఉన్నాయా శరీర క్రియాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇంకా వాటి అన్నిటి నుంచి రావాలా వాటిని సిలువకి వెయ్యాలా తర్వాత చూడండి యువసన పత్రికల పౌలు ఎట్లా చేయాలా అని చెప్తుంది నీ ప్రాచీన స్వభావం గురించి మాట్లాడుతున్నా అక్కడ చూడండి యువసన పత్రిక నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఇరవై నాలుగు వర్షాలలో పౌరులు ఈ విషయాన్ని మనకి జ్ఞాపనం చేస్తారు చూడండి అయితే మీరు ఏసుని గురించి విని ఆయన ఎందరి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశంపడిన వారైన మీరు ఇలా మీరు క్రీస్తును నేర్చుకున్న వారు కారు కావున ఇది మునిపటి ప్రవర్తన నుంచి ఇప్పుడు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్త వృత్తి అందు నూతన పరచ పడిబడిన వారై నీతి అందు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా దేవుని పోలికగా సృష్టింపబడిన పడిన నవీన స్వభావంను ధరించుకునవలేను ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలా నవిన స్వభావాన్ని ధరించుకోవాలి అది ఈ నవిన స్వభావం ఏంటంటే ఈ లోకం ఇచ్చేది కాదు దేవుని పోలికగా సృష్టించబడిన స్వభావం అది బహు కేర్ఫుల్ గా రాసింది ఎంత ఆశ్చర్యం ప్రాచీన స్వభావం లోకాతీతమైంది పాపపూరితమైంది అని వదులుకొని నూతన పర్షబడ్డ వారమే మనం ఎట్లా ఉండాలంట నీతియుథార్థతయు భక్తియు కలివారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళను ప్రతిరోజు నేను అడుతుంటే నూతనంగా నన్ను అభిషేకించే ప్రభు నూతనంగా నేను మిమ్మల్ని ధరించాల ప్రభు తర్వాత ఆ నవీన స్వభావం గురించి మరీ విశేషంగా మాట్లాడుతున్నాడు అబద్ధాలు మాట్లాడద్దు ప్రతిక్షణం సత్యమే మాట్లాడాల కోపం కో పాపం చెయ్యొద్దు తర్వాత అపవాదికి చోటు అది పాయింట్ ఎట్టి పరిస్థితిలో వాడికి నువ్వు చోటు ఇయ్యద్దు ముఖ్యంగా ఎందుకంటే వాడు రక్షింపబడ్డ వారిని పరలోకం పోనీయకుండా అడ్డగ్గిసారి ఎన్ని సార్ అని నీకు కాబట్టి వానికి ఇంత చోటిస్తే వాడు నిన్ను రోగాల రోగమయం చేసి పడేస్తాడు రకరకాల రోగాల అటాక్ చేస్తే వాడికి ఎట్టి పరిస్థితుల్లో సైతానికి నువ్వు చోటు ఇవ్వద్దు ఎందుకంటే వాడిని ఎట్లా వాడికి జయమిస్తూ ఇవ్వద్దు అంట వాడు తను హెచ్చరించాలా నువ్వు ఆల్రెడీ ఓడి పెను కాబట్టి ప్రాచీన స్వపాన్ని విడిచిపెట్టాలది పాపపూరితమైంది నవీన స్వభావాన్ని ధరించుకోవాలా అట్లనే మీరు ఏ రీతిగా జీవించాలా కొలసిన రాసిన పత్రికలో పౌలు మాట్లాడతారు చూడండి కొలస పత్రిక మూడవ అధ్యాయం కొలసిన రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది పది వర్షాలలో ఎట్లా జీవించాలని చెప్తున్నాడు ఇప్పుడైతే మీరు మీరు పూర్వము ఏడవ వర్షంలో చూడండి పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది ఏంటని ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ భూతులు వీటన్నిటిని విసర్జించడి ఒకడు అబద్ధం ఆడకుడి ప్రాచీన సమూహంలో దాని క్రియలతో కూడా మీరు సిలవేవలసినాక దాని మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చెప్పున దేవుని పోలిక చెప్పున నూతన పరచబరుచున్న నవీన స్వభావం తెలుసుకొని ఉన్నారు సేమ్ వాక్యం ఎఫసి సంఘానికి ఏం చెప్పిండో తులసి సంఘానికి అదే చెప్తుండ్రు పౌలు ఆశ్చర్యం కదా ఎఫసి సంఘానికి ఏం చెప్పిండో తులసి సంఘానికి అదే చెప్తున్నాడు ఆయన అనిపిస్తుంది ఏమిటంటే కొంచేసేపట్ నేను నీ యొక్క వాక్యాన్ని ముగిస్తాను ఆ రీతిగా జీవించడం వలన ఏం జరుగుతుంది అంటే నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు వెచ్చిపెట్టి నవీన స్వభావాన్ని తరుచుకొని పరిశుధాత్మ చేత నడిపింపడే వాళ్ళైతే నీ దీర్ఘకాలము ఫలము ఆత్మ ఫలము నీలో కనిపించినాక కొంతకాలానికి నీ జీవితం ఏ రీతి ఉంది దేవుని సహవాసం కలిగి నువ్వు బహు దీర్ఘకాలము జీవించగలవు ఇది బహుగా మనము హానుపు నుంచి నేర్చుకుంటాం ఆయన ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడు నడిచి అలాగే దేవుడి సరిగి వెళ్ళిపోయాడు కాబట్టి దేవుని పిల్లలను దేవుని కుమారులను పరశుద్ధాత్ముడే మన గురించి సాక్షిస్తాడు అన్న విషయం మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం అతని సహవాసంలో మరి విశేషంగా మనము ముందుకు కొనసాగుతూ పోవాలా దేవుని యొక్క వాక్యం చరిస్తుంది చూడసారి రెండో కొరింత పత్రిక ఏసారి మనం చూస్తాం రెండవ కొరతలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం రెండవ కొరతలు రాసిన పత్రిక చివరి అధ్యాయము పద్నాలుగవ వచ్చినం అదొక ఆశీర్వచనం లాగా మనకి అక్కడ చూపిస్తుంది పౌలు కానీ ప్రభుైన ఏసు కృపయు దేవుని ప్రేమయు పశుధాత్మ సవాసంలో మీకందరికీ తోడగిండును అంటే చివరి అను ఇంకా క్లోజ్ చేయకుండా చెప్తున్న విషయాన్ని ఇంకొక పాయింట్ పరిశుధాత్మ సహవాసంలో మీరు జీవించాలా అన్న విషయానికి అర్థం చేస్తున్నాయి నా చివరి శరీర కార్యములను శరీర క్రియలను విడిచిపెట్టినాక ఆత్మానుసారంగా జీవించడం నేర్చుకున్నాక నువ్వు ఫలము నీలో ఫలం కనిపించినాక ఏం చేయాలా పరిశుధాత్మ సహవాసంలో మనము నడవాల కొనసాగాల మన జీవితం ప్రతి క్షణము పశుధాత్మతోనే సహవాసం అంటే అదే ఎప్పుడు సహవాసం అంటే ఫ్రెండ్స్ ఉంటారు స్నేహితులతో మాట్లాడటప్పుడు మనము మనకు తెలుసు మన స్నేహితులు మనతో పాట అని ముఖ్యంగా గళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యయంలో ఆయన రీతికి చెబుతుంటూ పరిశుతాత్మ సహవాసంలో ఉన్నవాడు ఏం చేస్తాడు పరిశుతాత్మ అనుసారంగానే జీవిస్తాడు లేకపోతే శరీర కోరికలను తీర్చుకున్న వాడుతాడు సార్ చూడండి మనసారి గళితులు రాసిన పత్రిక గళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యయము పదహారు అని వచ్చినాం చూడండి ఐదు పదహారు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం ఈ వాక్యం మనం శరీరము నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు మీరు శరీర ఇచ్చలను కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవడం ఆత్మ సహవాసంలో నడవడం ప్రతి క్షణము ఆత్మతో సంభాషిస్తుండాలా ఏ పనిజలను పరిశుధాత్మను అడగాలను ఇది ఎట్లా చేయాలా నేను ఎట్లా పోవాలా ఎట్లా పోవాలా ఈ వ్యక్తితో పోవాలా ఈ వ్యక్తితో మాట్లాడాలా లేదా ప్లేస్కి ఎట్లా పోవాలా నాకు మార్గం చూపి అని అడుగుతా ఉండాల అటువంటి అలవాటు చేసుకుంటేనే కానీ నీకు పర్షుదాత్మ సహవాసం రాదు 99% నైన్ పర్సెంట్ చేయరు సహవాసం వెళ్ళకపోతే మటుకు ఖచ్చితంగా ఈ లోకపు సహవాసం అని చివరి వరకు మా ముఖ్యంగా ఒక మంచి స్నేహితుని లాగా తయారవుతాడు పర్షుదాత్ముడు మనకు అటువంటి స్నేహభావం ఉన్నవాడు చూడండి ప్రతిరోజు నువ్వు అతనితో పాటు సహవాసంలో ముందుకు కొనసాగుతా ఉంటే ఏం జరుగుతుంది చూడండి నాలుగవ అధ్యాయం ఒక్కసారి స్నేహితునికి దుఃఖపరచే వాళ్ళం అవుతాం నువ్వు సడన్లీ ఆయన స్వరం వినకుండా లోకం స్వరం విన్నప్పుడు పరిశుధాత్మ సహవాసంలో ఉంటూ ఆయనకి సమర్పించుకొని జీవిస్తూ సడన్లీ అందులో నుంచి బయటికి వస్తే మీ పరిస్థితి ఏది చూడండి నాలుగు పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై వచనం దేవుని పరిశుధాత్మను దుఃఖపరచకూడి కాబట్టి ఆయన సహవాసంలో జీవించి ఆయన స్వరాన్ని వింటూ ఆయన మార్గదర్శకులాగా నడిపిస్తూ ఆయనను తృణీకరిస్తే ఆయన స్వరాన్ని తృణీకరిస్తే ఆయనని కించపరిస్తే అనుమానిస్తే అవమానిస్తే దుఃఖపడతారు కాబట్టి పరిశుధాత్మని మనం దుఃఖపరచదు ఎందుకంటే పరిశుధాత్మని సంతోషపరచాలంటే ఏం చేయాలా పరిశుధాత్మ ఫలం అతన్ని ఎవరు దుఃఖపరుస్తారు తెలుసా ద్వేషించే వాళ్ళు కోపగించే వాళ్ళు క్రోధం ఉండేవాళ్ళు అల్లరి చేసేవాళ్ళు దూషించే వాళ్ళు దుష్టత్వము కలిగిన కరుణ హృదయం లేనివారు క్షమా గుణము లేనివారు వీళ్ళందరూ పరిశుధాత్మని దుఃఖపరుస్తారు కాబట్టి ఆయన సహవాసంలో ఉన్న మనము ఆయనని సంతోషపరిచే వారి ఉండాలి మన జీవితాంతం అనేది మనం వాళ్ళతో తీసుకుంటున్నాం తర్వాత ఒక ఎంతైతే ఆయనని ఆర్పకుడి అని కూడా చెప్తుండే కదా పగులు ఎన్ని విషయాలని ఎట్లా తెలుసుకున్నాడు మన కొరికి ఇంత జాగ్రత్తగా వాటిని భద్రపరిచి చూడండి మొదటి తెశలో రాసిన మొదటి తెశల రాసిన ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వర్షాలు చెప్తున్నాడు ప్రతి ప్రతి విషయం అందులో ఇది చాలా ప్రాముఖ్యమైనది మన ప్రతి క్షణము దేవునికి మనం కృతజ్ఞత అర్పించుకోవాలంటే ఉదయం లేస్తేనే ఎన్నో విషయాలను బట్టి మనం కృతజ్ఞత చేస్తున్నాం దీన్ని బట్టి మీకు వదనాల ప్రభావ దీన్ని బట్టి నీకు వందనాల ప్రభావ దాన్ని బట్టి మీకు వందాలు ప్రభావ వ్యక్తిని బట్టి మీకు వందనాలు ప్రభావ బట్టి వందనాలు ప్రభావ సజ్జలకు నిలబెట్టడం నీకు వందనాలు ప్రతి విషయంలో కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఉంటాం వదనాలు చెప్తూ దేవునికి తర్వాత ఆత్మను ఆర్కొద్దు అంటే నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు వాక్యాంగితులు ప్రతి క్షణం కాంప్రమైజ్ కాకుండా ప్రతిరోజు ఒకటి సేపు వర్షిప్ లో ఉండి పుదయం పూట సాయంత్రం ఒక గంట సేపు ప్రార్థనలో ఉండి సేవా పరిచయలు ముందు కొనసాగుతూ ఉంటే నువ్వు ఆత్మను ఆరిపిన వాడవు కావు ఒక రెండు రోజులు సేవ పోకుండా రెండు రోజులు ప్రార్థన చేయకుండా ఆత్మ ఆగ్ని చలారిపోతుంది అన్నట్టు అట్లనే పది రోజులు పోతే మొత్తానికి ఆగిపోతుంది మళ్ళా దాని మండించుకోవాలంటే ఎంత ప్రయాసవాల్సి వస్తుందో కొన్నిసార్లు అవకాశం కూడా దొరకదు అట్లనే వెళ్ళిపోతుంటుంది కాలం ఎందుకంటే వాడు భగ పెడుతున్నట్లు నేను మోసగిస్తా ఉంటాడు కాబట్టి ఆత్మ సహవాసంలో మనం ఎట్లా జీవించాలనేదే ఈ యొక్క ఎఫ్ఎస్ ఐదవ ధ్యానం అని గ్యాప్ిస్తుంది ఐదవ అధ్యయమం పంచమ రాష్ట్రం ఏంటంటే మరియు మద్యంతో మతలెండకుడి ఆత్మ పూర్ణులై ఉండుడి ఇప్పుడు బాగుంది కంక్లూడింగ్ దశకు మనం ఆత్మ సవాసంలో జీవించడం నేర్చుకోవాలా ఆత్మని దుఃఖపరచొద్దు ఆత్మని ఆర్పద్దు ఇప్పుడు ఏం చేయాలంట ఆత్మపూర్ణులై ఉండాలంట అంటే నువ్వు ఫుల్ దేవుని ఆత్మలు ఉండాలంట ఏ స్వై ఉన్నాడే ఏసు ఆత్మపూర్ణయి ఉన్నాడని చెప్పి మనం చూసినాం దానిలో ఆత్మ పరిశుద్ధాత్మడు సంపూర్ణంగా ఉన్నాడని చెప్పి మనం చూసినాం వాక్యం గతంలో కాబట్టి నువ్వు ఆత్మపూర్ణుడుగా తయారు కావాలా అనేది వాక్యం హెచ్చరిస్తుంది అన్నట్టు సంపూర్ణంగా పరిశుధాత్మ చేతీపో కొన్నిసార్లు పరుషుధాత్మ దిగి వచ్చినప్పుడు ఎట్లుంటది అంటే అసలు నీ శరీరం కొట్టుకుంటూనే ఉంటుంది గాలిలకు ఎగిరినట్లే ఉంటుంది ఇంకా నువ్వు రాదన్నట్టు అక్కడ నీవు అనేది లేదన్నట్టు నీ సెల్ఫ్ మొత్తానికి డినై అయిపోయినట్టు ధృవీకరించుకున్నట్లే ఉపేక్షించుకున్నట్లే సంపూర్ణంగా అటువంటి బలమైన ఆత్మ దిగి నీవు గాలిలకు నీ ఆత్మ నీ శరీరం మొత్తం గాలిలకు లేస్తది ఆత్మకు కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండి అని ఎందుకు హెచ్చరిస్తుంటే బాగా ఈ రోజులలో దుష్ట శక్తులను నువ్వు ఎదుర్కోవాలంటే ఆత్మ పూర్ణులుగా ఉండాల్సిందే కాబట్టి నీ వ్యక్తిగత జీవితము శరీరాన్ని తురణీకరించుకొని ఆత్మానుసారంగా జీవించడము నువ్వు దాన్ని తరబివ్వాలా అనేది చివరిగా నేను వాక్యం చూపించేసి క్లోజ్ చేస్తాను వచ్చే వారం దీన్ని కొనసాగిస్తాను నీ వ్యక్తిగత జీవితం లేక నీ సెల్ఫ్ ని శర్రాన్ని తృణీకరించి ఆత్మానుసారంగా జీవించడం నేర్చుకోవాలా నేర్చుకోకపోతే వేసి అన్నట్టు తర్వాత నువ్వు నేర్చుకున్నవా లేదా అనేది కూడా టెస్ట్ చేయబడుతుంది అన్నీ ఎందుకంటే నేను అనేక పర్యలు చెప్పిన దేవుడు నిన్ను ఒక్కొక్క దశలో ఆత్మలోకి ఎదిగింపజేస్తున్నప్పుడు ప్రతి దశలో నిన్ను టెస్ట్ చేస్తాడు వీడు నిజంగా నిలబడగలడా లేదా ఒక లక్ష మంది ప్రజల ముందు నువ్వు నిలబడి చెప్పగలవా టెస్ట్ చేస్తాడైనా నేను విశేషమైన స్వస్థతలు అద్భుతాలు హ్యాండిల్ నువ్వు చేయగలవా నీ పరిచర్యలో అనే టెస్ట్ చేస్తాడు ఎందుకంటే నా హృదయాలన్నీ నీ హృదయాన్ని నీ నీ మనసుని పరిశీలించేవాడు అనేసి చూస్తాం కదా బైబుల్లో చూడండి కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం చూడండి కీర్తన గ్రంథము తొమ్మిదో సారీ ఏడవ అధ్యాయం చూస్తాం ఏడవ అధ్యాయము కీర్తన గ్రంథం తొమ్మిదో వచ్చంలో హృదయలను అంతరింద్రములను అంతరింద్రియములను పరిశీలించే నీతి గల దేవ అని మాట హెచ్చరిస్తున్నాడు హృదయములను అంతరింద్రియములను పరిశీలించే దేవుడు మన దేవుడు నువ్వు అడుగుతేనే లేకుంటే అటు చేయండి అంతరింద్రియములు అంటే నీ మనసు కాబట్టి నీ హృదయములను నీ అంతరింద్రియములను పరిశీలించే నీతిగల దేవుడు మన దేవుడు అదే ఇర్మియా భక్తుడు కూడా ప్రవక్త కూడా జ్ఞాపకం చేస్తుంది మనకి చూడండి ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పాదో వర్షం చూడండి ప్రవర్తనను బట్టి వాణ్ణి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించు ఆయన పరిశీలి పరిశోధిస్తారంట టెస్ట్ చేశారంట మిమ్మల్ని అంతరింద్రియములను పరీక్షించేవాడును కాబట్టి నీ హృదయాన్ని నీ అంతరింద్రియం అంటే నీ మనసుని నువ్వు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా అది టెస్ట్ చేయబడుతుంటుంది ప్రతి క్షణం ఈ లోకంలో వేషధారణ అక్కడికి స్టార్ట్ అవుతుంది కదా దిష్టత్వం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా కాబట్టి ఆత్మానుసారంగా నడిచేవాడు ఎట్లా ఉంటాడు ప్రభు ప్రతి క్షణము నీ హృదయాన్ని నీ అంతరింద్రియములను పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి బహు జాగ్రత్తగా నీ ప్రవర్తనను నువ్వు కాపాడుకోవాలా ప్రభుకి ఇష్టానుసరమైన ప్రవర్తన నీలో కనిపించాలా అందుకు నువ్వు ఆసక్తితో వీటన్నింటినీ వెతుక్కొని జీవించడం నేర్చుకోవాలా కాబట్టి తీర్మానించుకోవాలా ఈ దినం నువ్వు నిజంగా నిన్ను నువ్వు చేసుకోవాలనుకుంటున్నావా దేవునికి నిన్ను సంపూర్ణంగా సమర్పించుకోవాలనుకుంటున్నావా ఒకవేళ ఆ రీతి ఉంటే ఈ విషయాలు గ్రహించాల్సింది ఏంటంటే రక్షింపబడ్డ ప్రతి వాడు శరీరాన్ని దేవుని ఆత్మకు సమర్పించాలా దేవుని ఆత్మ అతనిలో ఉచ్చలాగన మీ శరీరాన్ని దేవుని ఆలయంగా తయారు చేసుకోవాలి అట క్లీన్ పెట్టుకోవాలా పరిశుద్ధంగా పెట్టుకోవాలా పవిత్రగా పెట్టుకోవాలా వేషధారణ ఉండద్దు చీకటి తర్వాత పరిశుధాత్మ సవాసన జీవడం నేర్చుకోవాలా పరిశుధాత్మని సంతోష పెట్టాలా దుఃఖపరచొద్దు బాధ పెట్టద్దు ఆర్పకూడదు జాగ్రత్తగా కృతజ్ఞతను అర్పిస్తూ జీవించడం నేర్చుకోవాలి నేను చెప్తాను థ్యాంక్ యూ ఓలీస్ వెరిట్ అని అలా మనం కృతజ్ఞత చెప్పాలి అప్పుడు మన ప్రభుకు సంబంధించిన విషయాలు మరి విశేషంగా మనకి చూపిస్తా ఉంటాడు ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్దాం కొద్దిసేపు కళ్ళు మూసుకుందాం వచ్చే వారము సాక్రిఫైస్ లేక తృణీకరణ అన్న అంశం గురించి లేక ఇది త్యాగమూరితమైన జీవితం రాశింపబడ్డవాడు పరిశుధాత్మకి సమర్పించుకొని పరిశుధాత్మ చేత నడిపి త్యాగపూరితమైన జీవితం ఎట్లా జీవించాల నాజులు చేయబడ్డ జీవితంలో మూడవ దశాది అది వచ్చే వారం నేను చూపిస్తాను ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్దాం పరిశుద్ధాత్మలకు పరిశుద్ధుల వండ్రి మీకు వదనాలను అయినా మహోన్నతి రేవ స్తోత్రాలుసేయ రక్షణ అనుభవాన్ని మేము ఎట్లా ముందు పోవాలనే మాకు మాట్లాడుతున్నాను అయినా చేయబడ్డ జీవితము పరిశుద్ధమైన జీవితము ప్రత్యేకింపబడ్డ జీవితము మీ కొరకు సమర్పించబడిన జీవితం కాబట్టి నేను మేము మా సొత్తు రోజు మరోసారి మేము జ్ఞాపనం చేయబడుతున్నాం అవును ప్రభు మీరు మీరు కొనుక్కున్నారు మమ్మల్ని కాబట్టి మీ సత్తు మీ చిత్తానుసారంగానే మేము జీవించాలి ప్రభావ మీరేం చెప్తారు మేము చేయాల ప్రభావ అటువంటి విధేతం వాళ్ళు కుట్టించమని ప్రార్థిస్తున్నాం పక్షుధాత్ముని ఆలయంగా మా చేయండి మేము జీవించేలాగా పక్షుదాత్ములు వాళ్ళు నివసించేలాగా సేపడండి ప్రభావ ప్రత్యక్షణం అతని స్వరం వినలాగన అతని సమావసంలో ఉండేలాగా సేపడమని ప్రార్థిస్తున్నాం అతని దుఃఖపరచకుండా గోప్రభ మభ్య పెట్టకుండా ప్రభావ ద్వేషించకుండా దూషించకుండా జాగ్రత్తగా జీవించగానే సేపడండి ఎందుకంటే అతని చేత ముదిరించబడ్డ వాళ్ళం మేము మీ మోస దినం వరకు అతని ఆదరణ కొరకు అతని నడిపే కొరకు కనిపెట్టుకున్న వాళ్ళం కాబట్టి నేను ప్రతి క్షణము దాన్ని కృతజ్ఞత భావం కలిగి మేము ముందు కొనసాగలాగా మా యొక్క రక్షణ జీవితాల్లో నాచేరు చేయడం జరుగుతంలో మీకు సంపూర్ణంగా సమర్పించుకునే జీవితంలో నడిపించే వాళ్ళు ప్రార్థిస్తున్నాం మీరు రాత్రి వింటున్న వారి జీవితాలలో నాచేరు చేయబడ్డ అనుభవాన్ని గ్రహించండి శరణానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించలాగన శరీర క్రియలని అసహించుకొని ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఆత్మ ఫలము మాలో కనిపించాలా ప్రోగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఇంకా ఎవరో లేదో చూపించమని ప్రార్థిస్తున్నాం వాటిని ప్రభావం మేము త్వరగా స్వీకరించలేగానే సహాయపడండి మాలో శరీర కార్యంలో స్పష్టం పెట్టి వాటిని మేము అసహించుకోవాలా వాళ్ళు క్షమించండి వాటి నుంచి మేము దూరం కావాలా ప్రోగా సహాహాహపడండి ప్రత్యక్షణ మీ యొక్క సమాసాన్ని మేము ముందుకోవాలని అర్థించి రాత్రి మంత్రి దయచేసి వేకే స్థిరించగానే సహాయపడమని యేసు ప్రార్థించుతున్నాం తండ్రి ఆమ్మెన్ మన ప్రవణు క్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడగినట్లుగాక ఆమ్మెన్ అందరికి ప్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రేసార్